సజీవ స్వరాలు ధారావాహికలు రిటైర్డ్ జస్టిస్ అల్లాడి కుప్పస్వామి గారితో గతంలో రికార్డు చేసిన కార్యక్రమం చాలా మంది ప్రముఖులు గుర్తొస్తారు అందులో ప్రముఖమైన వారు అల్లాడి కృష్ణస్వామి గారు వారి సంతానమైనటువంటి అల్లాడి కుప్పస్వామి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసి పదవి వివరణ చేసి ప్రస్తుతం అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈరోజు వారిని కలుసుకుని వారు చెప్పే జీవిత విశేషాలు వారి జీవితంలో వారు గుర్తుంచుకున్నటువంటి మంచి సంఘటనలు సాంఘిక సేవా కార్యక్రమాల్లో మన గురంలో కావాలి వారికి వారు సూచనలు విన్నాం నమస్కారం కుప్స్వామి గారు మీరు ఈ సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టే ముందు మీ జీవిత విశేషాలు కొంచెం చెప్పారా ఇంటే మా తండ్రి గారు మీరు ఇందాక చెప్పినప్పుడు స్వర్గీయ అల్లారు కృష్ణామ గారు ఆయన ప్రముఖ న్యాయవాదిగా మెడ్రాస్లో ఉంటున్నారు హిందూ దేశానికి అంతా గొప్ప న్యాయవాది అని నేను కాలేజీ చదివిన తర్వాత మాకేమో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్గా ఉండాలని అభి అభిలాషం ఉండేది నేను మ్యాథమెటిక్స్ ఆనర్స్లో హై ఫస్ట్ క్లాస్ టీషన్ కానీ అందువల్ల ప్రింటీ కాలేజీలో కేంబ్రిడ్జ్లో నాకు చోటు దొరికింది అదైనా మా నా తండ్రి నన్ను ఎట్లాగైనా ఈ న్యాయవాదిగానే ఉండాలని చెప్పారు అప్పుడు ఆ వాళ్ళు వాళ్ళు చెప్పితే అది ఆజ్ఞగానే భావించుకునే వాళ్ళం కాబట్టి నేను ఒప్పుకొని ఆ చేరి న్యాయవాదిగా ఉన్నాను తర్వాత మా మామగారు ఉమాకృష్ణ గారు ఆయన నేను కూడా ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు ఆయనతో జూనియర్గా పనిచేశాను తర్వాత గుంటూరుకు హైకోర్టులో మారిన తర్వాత గుంటూరులో ప్రాక్టీస్ చేశాను అయిన ఉంటే మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను ఇక్కడ గుంటూరుకు వచ్చాను నాకు తెలుగు అలవాటు కాబట్టి తెలుగు ఉద్దేశానికి రావాలని గుంటూరులో ప్రాక్టీస్ పెట్టాను తర్వాత హైదరాబాద్కి వచ్చాను అరవై ఏడవ సంవత్సరాలుగా నేను హైకోర్టు జడ్జిగా నియమించారు హైకోర్టు జడ్జిగా నియమించిన తర్వాత ఒక పదిహేనేళ్ళు దాదాపు హైకోర్టు జడ్జిగా ఉన్నాను తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు చీఫ్ జస్టిస్గా పనిచేశాను మీ తండ్రి గారు రాజ్యాంగ నిజంలో ప్రముఖ పాత్ర వహించిన కదా మరి వారు అప్పుడప్పుడు ఈ రాజ్యాంగ నిర్మాణం గురించి చెప్పిన విశేషాలు ఎవరైనా మీకు గుర్తున్నాయా నేను పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో ఎన్రోల్ అయ్యాను భర్తీలుగా పంతొమ్మిది వందల డిసెంబర్ నుండి ఈ రాజ్యాంగం కాన్స్టిట్యూట్ అసెంబ్లీ జరిగింది అప్పుడు మా నాన్నగారు నన్ను వచ్చి మెడ్రాస్లో న్యాయవాది వదులుకొని రాష్ట్రాలు ఆయనతోనే అక్కడే ఉన్నాను అది ఎప్పుడూ దాన్నే తలుచుకుంటూ ఉంటాను ఏమంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎవరు వల్లభాయ్ పటేలు అంబేద్కరు మున్షి మా మాట్లాడుతుంటే అక్కడ ఉంటూ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో జరిగేవన్నీ నేను నింటూ వచ్చాను వాళ్ళకి ఎంతో సహాయపడుతూ నేను ఉంటూ ఉన్నాను నాకు పండి జవహర్లాల్ నెహ్రూ నాన్నగారికి సృష్టిగా ఉన్నందు వల్ల నన్ను కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే లాబీలో ఒక చోట్లో ఒక బల్లా ఒక కుర్చీ ఇచ్చి మనం అక్కడ కూర్చోమన్నారు కాబట్టి నాలుగు సంవత్సరాలు అక్కడ ఉండే చర్చలన్నీ పూర్తిగా విన్నాను నా అనుభవం నాకెప్పుడూ ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఈ చర్చలు మీరు విన్నందువల్ల అది తర్వాత తర్వాత మీ న్యాయమూర్తిగా కానీ తర్వాత ఈ జడ్జిగా కానీ మీకేమన్నా ఉపయోగపడింది అది నాకు చాలా ఉపయోగపడిందని అభిప్రాయం ఏమంటే ముందు అరవై ఏడు వరకు న్యాయవాదిగా ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ దానికి ఎంతో ఉపయోగపడ్డాయి దాని తర్వాత జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ టేప్ చేయాలంటే దానికి చాలా ఉపయోగపడ్డాయి కాబట్టి అది ఇప్పుడు కూడా నాకు కాన్స్టిట్యూషన్ విషయంలో చాలా అభిలాష ఉంది నేను ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని ఆటోమేటిక్ ముఖ్యమైన పత్రికల్లో హిందూ లాంటి పత్రికల్లో ఈ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్ అన్నీ రాస్తూ ఉంటాను అది అప్పుడప్పుడు పత్రికలు పబ్లిష్ చేస్తూ ఉంటారు ప్రధాన న్యాయమూర్తిగా హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయిన తర్వాత మీరు మీ కళాన్ని ఎలా వెచ్చిస్తుంటారు మీరు మా అభిప్రాయం అంటే మనిషి రిటైర్ అయిన తర్వాత అతనికి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది యూ నాట్ రిటైర్ ఫ్రమ్ సంథింగ్ బట్ యూ రిటైర్ టు సంథింగ్ అని అంటారు అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలా అందువల్ల నేను నేను కొన్ని పుస్తకాలు రాస్తూ పుస్తకాలు రాయడం వల్ల ఏమో అంటే ఒకరికి ప్రాధాన్యత రావడం వల్ల కర్లేదు టైం ప్రకారం నేనేమి పనిచేసుకోవచ్చు అట్లానే మూస్ హిందువుల రివైజ్ చేశాను తర్వాత ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు రివైజ్ చేస్తున్నాను అది పూర్తి అవుతుంది కొన్ని రోజుల్లో అది ముఖ్యంగా అది రెండును తర్వాత మా నాన్నగారి బయోగ్రఫీ రాయాలని నాకు చాలా ఇది అది కూడా అయినా అది ఇంకా పబ్లిష్ కాలేదు ఇంకొక కొన్ని నెలల్లో పూర్తి నేను అనుకుంటున్నాను అయితే ఒక న్యాయమూర్తిగా నేను చాలా కాలం పనిచేసిన మిగతా మీ అనుభవం దృష్ట్యా మా న్యాయం ఇంకా ప్రజలకి ఇంకా చేరువుగా చేరాలి అంటే ఏ రకమైనటువంటి వ్యవస్థలో మార్పులు రావాలని మీరు అభిప్రాయ నాకేమంటే అందులో చెప్పడం అంటే న్యాయంలో రెండు విషయాలు గుర్తుంచుకోవాలని అంటారు ఏమంటే లాస్ అంటారు చాలా ఎక్కువ టైం పడుతుంది కేసుల విచారణకు రెండవది ఖర్చు ఎక్కువ అవుతుంది అనేసి ఇవన్నిటినీ ఇలాగైనా తగ్గించుకోవాలి దానికి ఒక ఇప్పుడు ఏమంటారంటే జడ్జీలను ఎక్కువ చేయాలా ఇదేమంటారు మాకేమో అది సౌలభా తోచలేదు మీరు చాలామంది వింటుంటారు పార్కింగ్ సంస్థ అని ఎంతమంది ఎక్కువ మంది నలుగురు చేసే పని ఒక్కడు చేస్తుంటాడు ముందర తర్వాత నలుగురిని చేస్తారు మా నలుగురు ఒక్కడు చేసే చేస్తారు కాబట్టి ఎక్కువ మందిని ఏర్పాటు ఏం లాభం లేదన్న అభిప్రాయం ఈ నందర అటీస్ ఉన్నాయి చిన్న మున్సిపల్ కోర్టు మున్సిపల్ కోర్టు నుండి జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుండి హైకోర్టు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు ఇవన్నీ తగ్గించాలని అభిప్రాయం రెండవది మంచి చాతుర్యం గల వాళ్ళని మంచి వాళ్ళని జడ్జీలుగా నియమిస్తే లాభం లేదు ఏదో ఇష్టం వచ్చినప్పుడు ఎవరో గవర్నమెంట్ కనకాలు తిరిగి వాళ్ళని జడ్జీలుగా నియమించుకుంటే ఎంతమంది లక్ష మంది జడ్జీలు పెట్టినా మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ కాదని నా అభిప్రాయం ఇప్పుడు ఇలా న్యాయ వ్యవస్థతో ముడిపడిన జీవితం అంతా ఒక ఎత్తు మీ జీవితంలో రెండో భాగం ఇటు సాంఘిక సేవా కార్యక్రమాల మీరు చూపించే ఆసక్తి వీటి గురించి కొంచెం వివరంగా చెప్తారా హైకోర్టు ఉండేటప్పుడు సాధారణంగా వేరేం పని చేయకూడదని అందరూ అనుకుంటారు నేను కూడా ఒక మాట అలాగే చెప్పాను అది ముందు నేను చెప్పిన విషయం హృదయపల్లా గారు కూడా ఒక మాట చెప్పారు ఏమంటే జడ్జి మెస్పి బ్లైండ్ డెఫ్ అండ్ దమ్ అట్ ది సేమ్ టైం అంటే మోగ అడగాను తర్వాత చేటు అడగాను అంటే ఏమంటే ఎవరు చెప్పింది కోర్టులో చెప్పిన తప్ప వేరేం వినకూడదు కోర్టులో చదివిన తప్ప వేరేం చూడకూడదు అలా ఉండాలా కానీ నా యొక్క కొన్ని సాంఘిక విషయంలో తీసుకుంటే ఏమీ తప్పలేదని నా అభిప్రాయం అందువల్ల నేను అప్పటి నుండి సురభారతి సమితిని చాలా సంవత్సరాలుగా పదిహేను ఇరవై వేలుగా నేను సురభారతి సమితికి ప్రెసిడెంట్గా ఉంటున్నాను దాంట్లో సంస్కృతం హైదరాబాదు సికింద్రాబాదుల్లో ప్రచారం చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాం అయితే ఇవన్నీ చాలా నార్స్ట్ స్కేల్లోనే జరుగుతున్నది దేవులపల్లి రామాజురావు గారు శ్రీ నారాయణ రెడ్డి గారు తర్వాత పిల్లలు శ్రీరామ్ చంద్రుడు గారు వీళ్ళంతా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు మేము కొన్ని పుస్తకాలంతా తెలుగు లిపిలో అంటే సంస్కృత జగనాథ్ లిపి తెలుగు వాళ్ళకే సంస్కృతం బుక్స్ పదవర్కం రావాలంటే తెలుగు లిపిలో ఉండాలని తెలుగు చాలా పుస్తకాలు చేశాము అది బాగానే రిలీవ్ చేస్తున్నారు అందరూ అలా కొంతవరకు నేను పనిచేస్తున్నా అదే పట్టికం తర్వాత అసోసియేషన్ ఫర్ ది కేర్ ఆఫ్ ది ఏజ్లని ఇక్కడ అశోక్ నగర్లో వల్లూరు ప్రసాద్ గారు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన స్థాపించారు ఆయన పోయిన తర్వాత నన్ను ప్రెసిడెంట్గా ఉన్నామన్నారు అవి ఏదో కొంతవరకు చూస్తున్నాం మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది మాత్రమే వినోబా భావే ఒక ఆచార్య పుల్లని ఒకటి నియమించారు అది ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ దాని ఉద్దేశం ఆచార్య పిల్లలు అంటారు దానికి ఏమంటే ఆయన అభిప్రాయం ఏమంటే పెద్దలు నోరు మూసుకొని ప్రాణంలో కూర్చొని గవర్నమెంట్ వాళ్ళు చేసిన తప్పు ఇది చెప్పు వాళ్ళు తప్పు అది ఉపయోగం లేదు వాళ్ళు బయటకు వచ్చి గవర్నమెంట్ ఏ దారి తప్పుదారిలో పోతే వాళ్ళు సరిదారిని చేతిని సరిచేసేటట్టు చేయాలా లేకపోతే ధైర్యం అన్ని విషయాలు చెప్పాలా అయితే వాళ్ళు ఒక్క పార్టీకి కూడా చేరకూడదు ఒక పార్టీకి అనుకూలంగా కూడా గౌరవించకూడదు ఆన్ పార్టీ బేసిస్ లో ఉండాలా అని ఒక చేశారు దానికి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రాంచ్ ఉన్నది దాన్ని ప్రెసిడెంట్గా ఉంటున్నారు దానికి నేను ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ ఒక ఆయన వైద్యనాథన్ గారని కొన్ని ఉన్నారు ఎనభై తొమ్మిదేళ్ళు అయినా గాంధీకి ప్రథమ శిష్యుడైన అంత ఆనాది అటువంటి మనిషి ఇంతవరకు చూసింది లేదు ఆయన యొక్క సహాయంతో మేము గాంధీజీని వినోబాభావ గారి అభిప్రాయాలన్నీ చెప్తూ ఇదంతా చేస్తున్నాం అది ఒక విషయం అది కొంతవరకు జరుగుతుంది మా నాన్నగారి పేరుతోనే నేను ఒక ట్రస్ట్ క్రియేట్ చేశాను ఒక చిన్న ట్రస్ట్ లేండి ఒక లక్ష రూపాయలు నేను ఇచ్చాను తర్వాత కొంతమంది వకీళ్ళు ఊళ్ళో జడ్జిలు వీళ్ళ చేత కొంత వేరొచ్చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం వకీల్గా ఒకడు వస్తే వారికి పుస్తకాలు ఇస్తకాలు ఏమో ఉండవు వీళ్ళ వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు హరిజం ఉంటారు ఉంటారు వాళ్ళకి రెండు వేల రూపాయలు చొప్పున పుస్తకాలు ఒక ఐదు ఆరు మందికి ఇష్ట కొంత చిన్న ఒక నార్స్ట్ స్కేల్లో అది చేస్తున్నాను నాకు కొన్ని కొన్ని సాంఘిక విషయాల్లో మేము యోగోత్ కల్పించుకొని మాకు వీలైనంటి మట్టుకు నేను ఏదైనా సహాయం చేయాలి అని చూస్తున్నాం ఇప్పుడు వయోవర్ధులకి మీరు ప్రత్యేకించి చేస్తున్న కార్యక్రమాలలో మీ అనుభవం దృష్ట్యా వీళ్ళ సమస్యలసలు ఏమిటి వీటిని పరిష్కరించడానికి ఏ మార్గాలు అనుభవించ ఉంటుంది ఈ మధ్యాహ్నం ఇంటర్నేషనల్ డే ఆఫ్ జరిగింది ఆ మధ్యనే నన్ను కూడా మాట్లాడమన్నారు విషయం నేను ముఖ్యంగా చెప్పాను వయోవృద్ధుల్ని దీని అసోసియేషన్ ఫర్ ది కేర్ ఆఫ్ ది ఏజ్డ్ అని అన్నారు అంటే ఏమర్థం అంటే వయోవృద్ధి ఇట్ ఇస్ నాట్ అసోసియేషన్ ఆఫ్ ది ఏజ్ అంటే ఏజ్ వాళ్ళ వయోవృద్ధుల అసోసియేషన్ కాదు వాళ్ళ తొలగి కేర్ తీసుకునే దానికోసం ఏర్పడినది కాబట్టి యువకులంతా కూడా దాంట్లో చేరాలి చేరి వాళ్ళకు సహాయం చేయాలి ఒకటి చంద్రజీ వయోవృద్ధుల్లోనే అరవై ఏళ్ళ నుండి డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఉంటారు డెబ్బై ఏళ్ళ నుండి వాళ్ళు ఉంటారు ఎనభై నుండి పైనకుల ఉంటారు వాళ్ళని అమెరికాలో కొంతమంది ఏమంటారు యంగ్ ఓల్డ్ ఓల్డ్ ఓల్డ్ ఓల్డ్ అని ఇలా అంటారు కాబట్టి ఈ వాళ్ళు బాగా వాళ్ళకు మంచి హెల్త్ లోని ఉంటారు కాబట్టి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళకి హెల్ప్ చేయాలి వాళ్ళు చేస్తే కానీ ఇతరులను హెల్ప్ చేయడానికి ప్రయోగిలు తమకు మొగట్ తానే హెల్ప్ చేసుకోవాలి కానీ ఇతరులను మొగట్టు అడిగేదానికి ముందు తాను హెల్ప్ చేయాలని అదొకటి చెప్పాను తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా సహాయం చేయాల ఓల్డేజ్ పెన్షన్స్ మెడికారు ఇలాంటివన్నీ యునైటెడ్ స్టేట్స్ అక్కడంతా ఇస్తారో అలాంటివన్నీ ఏమీ చేయడం లేదు అవన్నీ చేస్తే గవర్నమెంట్ మీదని కూడా చెప్పాను ఇప్పుడు పూర్వం మా కుటుంబ వ్యవస్థలో వయోవర్ధులకి ఎక్కువ రక్షణ ఉండేది అని అంటారా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న వ్యవస్థలో మరి సంస్థల ద్వారా ఎక్కువ వాళ్ళకి రక్షణ కలిగించడానికి అవకాశం ఉంటుంది అది మీరు చెప్పేది వాస్తవమే ఏమంటే జాయింట్ ఫ్యామిలీలో ఉండి పది మంది ఉంటుంటే ఎవరికైనా ముస్లిం వాళ్ళకు జబ్బు చేస్తే విత్తంలో చూసుకుంటూ ఉండేవాళ్ళు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయింది అందువల్ల ఉండే ఒక్క కొరకు కుమార్తె ఎవరో అమెరికాకో ఇక్కడికో వెళ్ళిపోతాడు ఇక్కడ వచ్చే చూసుకున్న దానికి ఏం లేదు అందువల్ల ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని మేము అసోసియేషన్ పరియోజన ఉన్న వాళ్ళు కూడా హోమ్స్ చేయాలని శివరాంపల్లి దగ్గర మేము కొంచెం స్థాపించాము అది కూడా ఇవన్నీ ఏమంటే ధన సహాయం లేకపోతే ఇవన్నీ జరగదు ధన సహాయం ఎవరి కావాలా పబ్లిక్ దగ్గర రావాలి ఇప్పుడు ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ వాళ్ళ వాళ్ళ ఖర్చులు అయ్యే దాంట్లో వాళ్ళకేమో కష్టపడుతున్నాడు గవర్నమెంట్ వాళ్ళు ఉదా ఖర్చులన్నీ చేసుకుంటూ ఉంటుంటారే కానీ ఈ మంచి వ్యాపారాలనికేమీ ఖర్చులు చేసేటట్టు నాకేం కనబడడం లేదు అవి తగ్గించుకొని వీటికన్నిటికీ హెల్ప్ చేశారంటే నేను చేసుకోవచ్చు మూడవది మీడియా మీరు ఆల్ ఇండియా రేడియోలను కాబట్టి మీడియా వాళ్ళు కూడా చాలా సహాయం చేయాలి నేను మీరు ఇప్పుడు శ్రవంతి చేస్తున్నానంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీడియా సహాయం ఉండాలి మీడియా వాళ్ళు ఇలాంటి సాంఘిక దీనికి ఉపయోగకరంగా ఉంటుందని వాళ్ళంతా హెల్ప్ చేస్తే అది బాగుంటుందని మా అభిప్రాయం అయితే డబ్బు సహాయం చేయటం ఒకటి ఈ సమస్యలన్నీ తీర్చేందుకు ఒక సంస్థ రూపాయిన ముందుకు రావడం ఒకటి ఇంటికి మించి దీని నుంచి సేవ పొందాలి అనుకునేటువంటి వ్యక్తుల మానసిక ధోరణ ఎలా ఉంటుంది వాళ్ళు దీనికి సిద్ధంగా ఉన్నారా మీ సహాయం తీసుకోవడానికి ఈ ఓల్డేజ్ హోమ్స్ లో మేము ప్రాబ్లం ఏమంటే మీరు వింటారు సామిక పెళ్ళి అయితే కానీ పిచ్చుకు దొరదు పిచ్చైతే కానీ పెళ్ళికి దొరదు అని అందువల్ల ఓల్డేజ్ హోమ్స్ రావడానికి అందరూ తయారుగానే ఉన్నారు అయితే అక్కడ కొంత వాళ్ళకు సహాయంగా మెడికల్ హెల్ప్ లేకపోతే భోజనం తర్వాత వేరే సదుపాయాలు అన్నీ చేయగలిగితే వాళ్ళు రావడానికి ఎంతో తయారుగా ఉన్నారు అవి చేయడానికి డబ్బు కావాల్సింది ఇది చేయకపోతే వాళ్ళు రారు వాళ్ళు వస్తే కానీ మేము చేయలేము ఇలాగే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అందువల్లే ముందున డబ్బు ఎవరైనా ఖర్చు ఖర్చు పెట్టి గవర్నమెంట్ కానీ పెద్ద సంస్థలు కానీ ఈ సాంఘిక సేవా కార్యక్రమాలు అనేవి ఒక వ్యక్తిగా సాధించడం దానికి సమాజంలో ప్రతి వారి సహకారం కావాలని మీరు చెప్పిన విషయాలు నమస్కారం రిటైర్డ్ జస్టిస్ అల్లాడు కుటుస్వామి గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు ఈనాటి సజీవ స్వరాలు ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది